ీగురుభ్యో నమ హరి ఓ గణానా గణపతిబుమ్హవామహే కవి కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆ వన్మోతి సాదర శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమంత్యమాన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం కృతజ్ఞ క్లాసులో ఈ గుహా ప్రవిష్టాధికరణంలో పైంగి రహస్య బ్రాహ్మణులు చెప్పినటువంటి ఒక కల్పాన్ని ఒక వికల్పాన్ని పరిశీలిస్తున్నాం అంటే గుహాం ప్రవిష్టవు అనే మంత్రంలో పూర్వపక్షం ఏమిటి బుద్ధిజీవులు ఆ ఇద్దరు బుద్ధిజీవులు బుద్ధిజీవుడు అది పూర్వపక్షం సిద్ధాంతమేమిటి బుద్ధిజీవులు కాదు జీవ పరమాత్మలు గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌద్దర్శన అది గుహప్రవిష్టాధికరణ న్యాయం అది సెటిల్ అయిపోయింది అయితే ఇంకొక మంత్రం ఉంది ద్వాసుపర్ణ సయుజ అనే మంత్రం ఉంది ఆ మంత్రానికి వ్యవస్థ ఏమిటి అన్నట్లయితే ఆ మంత్రంలో ముందు మనం ఏమని చెప్పాం గుహాప్రవిష్టాధికరణ న్యాయాన్ని ఈ మంత్రానికి మనం అన్వయించుకుంటే సరిపడుతుంది ఎలాగైతే గుహాప్రవిష్టాధికరణ న్యాయంలో అంటే రతం ప్రభంతోనే మంత్రంలో ఆ ఇద్దరూ బుద్ధిజీవులు కాదని జీవ పరమాత్మలు అని చెప్పి ఉన్నాము అదేవిధంగా ఈ సమానం వృక్షం పరిశస్వ జాతే ద్వాసుపర్ణా సయు సఖాయ ఆ ఒకే చెట్టు మీద ఉన్న రెండు పక్షులు అన్నాము ఆ రెండు పక్షులు కూడా సేమ్ వే జీవాత్మ పరమాత్ములు అని చెప్పినట్టు సర్పడ అలాగే చెప్తాం మోస్ట్ ఆఫ్ ది టైం అలాగే చెప్తాం అయితే అక్కడితో పూర్తయిపోయింది అధికారం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక చిన్న వికల్పం ఒకటి ఉంది పైంగిరహస్య బ్రాహ్మణం అని ఆ బ్రాహ్మణం పేరు తగ్గట్టుగా అదేమి ప్రఖ్యాతంగా ఉన్న బ్రాహ్మణం కాదు రహస్యంగానే ఉన్న బ్రాహ్మణం ఆ బ్రాహ్మణంలో ఈ మంత్రాన్ని దీన్ని ద్వాసుపర్ణ అనే మంత్రాన్ని మరో రకంగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ద్వాసుపర్ణ దగ్గర గుహాప్రవిష్టాధికరణ న్యాయాన్ని అప్లై చేయకుండా ఇంకో రకంగా పై బ్రాహ్మణంలో చెప్పినట్టుగా మీరు స్వీకరి స్వీకరిస్తేనే బాగుంటుంది దీని పద్ధతి ఎలా ఉంటుందంటే ఏ అంశంలో అయితే శృతి స్పష్టంగా సందేహానికి తావు లేకుండా చెప్పిందో అక్కడ ఇంక శృతినే స్వీకరించేస్తాం దాని మీద ఇంక చర్చ చేయాలి శృతి దగ్గర సందేహం వచ్చినప్పుడే మనం లాజికల్ గా ప్రొసీడ్ అవుతాం ఈ పై రహస్య బ్రాహ్మణం ఏం చెప్పిందంటే ఈ పక్షులు రెండు ఉన్నాయి కదా ఇంట్లో ఒక పక్షి బుద్ధి ఇంకో పక్షి పరమాత్మ చెప్పింది బుద్ధి పరమాత్మని చెప్పింది సత్వ క్షేత్రజ్ఞవు సత్వ అంటే అంతఃకరణము లేక బుద్ధి ఒక పక్షి క్షత్రజ్ఞ అంటే పరమేశ్వరుడు క్షత్రజ్ఞని చాపి మా బుద్ధి అని చెప్ప చెప్పారు కాబట్టి కాబట్టి బుద్ధి పరమాత్మను ఇక్కడ చెప్పబడుతున్నారు ఈ రెండు పక్షులు అని పై గ్రహస్య బ్రాహ్మణంలో చెప్పారు అయితే ఇక్కడ ఒక చిన్న అది అలా స్వీకరిస్తాం అంటే పై గ్రహస్య బ్రాహ్మణం లేదా మంత్రం అలా చెప్పిన తర్వాత ఇంకా దాని మీద అది ఫైనల్ అథారిటీ వి యాక్సెప్ట్ ఇట్ దట్ బట్ ది పాయింట్ ఈజ్ బుద్ధి ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఎలా కుదురుతాయి బుద్ధి జడము కదా భోక్తృత్వం కుదరాలి అన్నా భోక్తృత్వాన్ని బట్టి వచ్చే కర్తృత్వం కుదరాలి అంటే అది చేతనతత్వం అయి ఉండాలి ఆ రియా ఆ ఎంటిటీ ఉండాలి జడము కదా బుద్ధి అది కరెక్ట్ ఎలా అవుతుంది అది ఒక సమస్య రెండవ సమస్య ఏమిటంటే క్షత్రజ్ఞుడు పరమేశ్వరుడు పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ ఎందు భోక్తృత్వం కుదరదు ఎందుకంటే పరమాత్మ కూడా భోక్త అయితే ఆ పరమాత్మ ఎందు జీవభావం వచ్చేస్తుంది పరమాత్మ కూడా జీవుడు లాంటి వాడైపోతాడు భోక్తృత్వం కుదరదు కాబట్టి ఎలాగండి జీవుడు పరమాత్మ భోక్త బుద్ధిభోక్త హౌ అనే ఒక శంక ఒక నిగిలి ఉన్నది దానికి సమాధానం ఏమిటంటే చూడు శృతి బుద్ధిభోక్త అని చెప్పి కానీ పరమాత్మ భోక్త అని చెప్పుట ఎందు కానీ శృతికి తాత్పర్యము లేదు అక్కడ బుద్ధి ఎందు భోక్తృత్వాన్ని చెప్పటంలో శృతికి తాత్పర్యం కాదు శృతి యొక్క తాత్పర్యం ఏమిటంటే పరమాత్మ భోక్త కాదు అని చెప్పుటే తాత్పర్యం ఆ మంత్రంలో ఏముందంటే ఒక ఒక పక్షి తింటోందే ఫలాన్ని తింటోంది స్వాదు అత్తి అనశ్నన్నన్య అభిచాటశీతి మరి పక్షి సాక్షిగా ఉన్న తప్పిస్తే అది ఫలాన్ని భక్షించుట లేదు అని చెప్పినప్పుడు ఇక్కడ బుద్ధి అనే పక్షి అది బుద్ధి జడమైన బుద్ధి ఎందు కర్తృత్వ భోక్తృత్వములను బోధించుట ఎందు శృతికి తాత్పర్యము కాదు శృతి యొక్క తాత్పర్యం ఏమిటి పరమాత్మ రెండవ పక్షి దాని ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని చెప్పుట మాత్రమే అదే తాత్పర్యం దీనికే నేను మీకు దృష్టాంతం చెప్పాను ఆ వేళ ఎలాగంటే ఫలానా మహాత్ముడు ఎవరండి అని అడిగితే చూడయా అక్కడ ఆ దూరంగా నిలబడున్నారా ఆయన అది చిరిగిపోయిన చొక్కా తొడుక్కున్నారు ఆయనే ఆ మహాత్ముడు అని చెప్పి అనుకోండి ఇప్పుడు ఆయన తొడుక్కున్న చొక్కా చిరిగిపోయింది అని చెప్పడం ముందు నా అభిప్రాయమా లేక ఆ మహాత్ముడు ఫలానా అని చెప్పడమా దేనేందు నా అభిప్రాయం అంటే ఈ చొక్కా గురించి చెప్పడం నా తాత్పర్యం కాదు నా తాత్పర్యం అంటే ఆయన బలానా మహాత్ములు అని చెప్పుటే అదేవిధంగా పరమాత్మ ఎందు భోక్తృత్వం లేదు అని చెప్పుడేందే తాత్పర్యం కానీ జడమైన బుద్ధికి భోక్తృత్వాన్ని ఎలాగోలాగా అంటకట్టడం అందుకు తాత్పర్యం లేదు వాస్తవంలో నేను గతంలో చెప్పినంత మళ్ళీ ఇంకోసారి పునరావృతం చేస్తున్నా వాస్తవంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఇటు బుద్ధి ఎందు ఉండవు అటు పరమాత్మ ఎందు ఉండవు ఈ తీసింది చూసారా ఈ సిద్ధాంతం చాలా గంభీరమైన లోతైన సిద్ధాంతం ఇక్కడ ఒక ఉపాధి ఉంది దేహము మనస్సు కలిసి ఉంటాయి దేహాన్ని మనస్సును విడదీ బుద్ధి అంటే బుద్ధి ఇంక్లూడ్స్ బాడీ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఆల్సో ఇంద్రియములు దేహంతో కూడిన బుద్ధే ఇంద్రియములు దేహము లేకుండా బుద్ధి ఉండదు కాబట్టి ఇక్కడ ఒక ఉపాధి ఒక మీడియం ఉన్నది ఈ మీడియం నందు ఆ పరమాత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉండదు ఇప్పుడు కర్తృత్వ భోక్తృత్వములు దీనియన్ను ఉన్నాయి దేని ఎన్ను ఉన్నాయి ఆ ప్రతిఫలించే పరమాత్మ లేక ఈ మీడియం అంటే పరమాత్మ ఎందు లేవు సెటిల్ అయిపోయింది పరమాత్మ ఎందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు ప్రతి సెటిల్డ్ ఇంకపోతే మీడియం నందు మరి మీడియం నందు మాత్రం ఎలా ఉంటాయనేది అంటే అదే కాబట్టి మీడియం నందు ఎక్స్క్లూజివ్గా ఉన్నాయని కాదు అటు పరమాత్మ ఎందు లేదు కర్తృత్వ హోత్ర ఇటు ఉపాధి ఎందు లేదు మరి ఎక్కడ ఉంటాయంటే ఈ రెండింటికి వేసిన ముడి ఎందు ముడిలో ఉంటుంది కర్తృత్వ హోక్తృత్వం అది సందర్భం ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జడమైనటువంటి ఉపాధికి చేతనమైన ఆత్మకి మూడు ఎలా పడింది ఇప్పుడు ఈ తాడుంది ఈ తాడును మరో తాడుతో ముడివేయగలుగుతారు లేకపోతే ఆ తాడును ఆ పెట్టికి ముడేయచ్చు ఆ తాడుని ఈ కాంతి సూర్యకాంతి ఉన్న చూడాలి దాంతో ముడివేయని చూస్తాను నేను ఎందుకంటే అది స్థూలము సూర్యకాంతి సూక్ష్మము స్థూలాన్ని స్థూలంతో ముడివేస్తారు కానీ స్థూలాన్ని సూక్ష్మంతో ఎలా ముడివేస్తారు అదే కుదిరినప్పుడు ఈ జడమైన దేహానికి చేతనమైన పరమాత్మతత్వానికి గ్రంథి ఎలా కుదురుతుంది అసలు అసలు కుదరదు కదా ముందు గ్రంథి కుదిరితే ఆ గ్రంథి కర్తృత్వ భోక్తృత్వాలు మనం సర్దుబాటు చేసుకోవచ్చు అక్కడ ఒక పని ఒక పని తేలింది ఈ కర్తృత్వ భోక్తృత్వాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక వీడు గెలగల్లాడుతూ ఉంటాడు వాడికి ఏదో వ్యవస్థ చూపిస్తే అక్కడికి ఆ మంత్రం పూర్తవుతుంది అంటే ఆ ముడి ఆ గ్రంథి ఎందు దాన్ని జడ గ్రంథి అంటారు చిత్ పరమాత్మ జడ అంటే బుద్ధి రెండింటికి వేసిన ముడి అసలు గ్రంథి ఎలా కుదురుతుంది చిత్త జడములకు గ్రంథే కుదరదు కదా అంటే కుదురుతుంది ఎలా కుదురుతుంది అజ్ఞానం చేత కుదురుతుంది అల్టిమేట్గా అజ్ఞానం ఏం చేస్తుందంటే అన్నింటినీ కుదిర్చి పెడుతుంది అఘటిత ఘటన పటీయసి మాయా అజ్ఞానం అన్నీ చేస్తుంది ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడు డబ్బుల కోసం తల్లి మీద యుద్ధానికి వెళ్తాడు తండ్రి మీద వెళ్ళేయంటే దాంట్లో ఏదో కొంత లాజిక్ ఏదో ఉంటుంది తల్లి మీద యుద్ధానికి వెళ్ళేయంటే ఆరు వంత పిసర లాజిక్ కూడా ఉండదు అందుకోసం అలా జిక్ దృష్టానం ఏమన్నాయి డబ్బుల కోసం యుద్ధానికి వెళ్తాడా అందులోనూ తల్లి మీద యుద్ధానికి వెళ్తాడా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎవడో అడుగుతాడు అడిగితే పర్వాలేదు రండి పాసిబుల్ అవుతుంది అజ్ఞానం అనేది ఎటువంటి దానినైనా పాజిటివ్ చేస్తుంది దాని పేరే అజ్ఞానం కదా కాబట్టి కేవలము అజ్ఞానం చేతనే కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి ఆ విషయం తెలుసుకుంటే సరిపడుతుంది జ్ఞానము పొందిన అవస్థలో కర్తృత్వభోక్తృత్వాలు అసలు ఉండవు అజ్ఞాన కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి అవి ఉన్నప్పుడు అవి ఎక్కడుంటాయంటే బుద్ధి ఎందు ఉంటాయి లేకపోతే ఆ గ్రంథియందు అజ్ఞానకృతమైన గ్రంథి ఎందు ఉంటాయి అంటే అర్థం ఏంటి అజ్ఞానం చేత వీడు ఉపాధి ఎందు ఆత్మధర్మాలని ఎప్పుడైతే ఆరోపిస్తాడో అప్పుడు కర్తృత్వభోక్తృత్వాలు ఉన్నట్టుగా అనుభవానికి వస్తుంది అది అజ్ఞానము చేత వచ్చిన అనుభవం తప్పిస్తే యథార్థమైనటువంటి అనుభవము కాదు అని అలా సెటిల్ చేశారు దాన్ని కాబట్టి ఇక్కడ పరమార్థతస్టు నాణ్యతర సంభవతి అచేతనత్వా అవిక్రియత్వా క్షేత్రజ్ఞ మీరు పరమార్థంగా ఇన్ రియల్ టర్మ్స్ పరిశీలించినట్లయితే కర్తృత్వహోతృత్వాలు ఇటు బుద్ధికీ పొసగవు ఇటు పరమాత్మకి పొసగవు బుద్ధిగెందుకు పొసగవు అచేతనత్వా బుద్ధి జడము గనుక పరమాత్మకెందుకు పొసగవు అవిక్రీయత్వాచ్య క్షేత్రజ్ఞ క్షేత్రమును సాక్షిగా తెలుసుకుంటూ ఉండే పరమాత్మ అవిక్రీయము అంటే వికారములు లేనివి కర్తవ్యాలన్నా భోక్తవాలన్నా వికారం రావాలి లేకపోతే వికారము లేకుండగా మీకు కర్తృత్వం భోక్ అంటే మార్పు ఏదో కొద్ది మార్పు రావాలి మీరు ఏదైనా పని చేశారంటే పని చేయకముందు పని చేసిన తర్వాత సేమ్ ఉండరు కదా వేరే డిఫరెంట్ పర్సన్ వేరే సలైట్ డిఫరెంట్ పర్సన్ Slightly or whatever, there is a difference. డిఫరెన్స్ అలాగే భోగాన్ని అనుభవించిన సందర్భంలో కూడా ముందు వెనుక తప్పకుండా వికారము మార్పు ఉంటుంది కాబట్టి అవిక్రీయమైన ఎట్టి వికారములు లేని పరమాత్మ ఎందు కర్తృత్వ హోత్రృత్వములు కుదరవు రెండింటికీ కుదరవు మరి మరి అలాగా అంటే అవిద్యా ప్రత్యుపస్థాపిత స్వభావత్వాచ్య సత్వ సుతరా న ఈ బుద్ధియే బుద్ధియే కర్తృత్వ భోక్తృత్వములు గలది అని చెప్పడానికి అసలు ముందు బుద్ధి ఈ బుద్ధి అనగానేమి అది ఏదైనా ఒక స్వతంత్రమైన తత్వమాది ఏమీ కాదు స్వతంత్రమైన తత్వము కాదు ఇప్పుడు సము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే సముద్రం కదులుతోంది కదలిక ఉన్నది చలనము గలదు ఈ చలనము సముద్రమునందుందా తరంగముందుందా మీకేమనిపిస్తుంది సముద్రంలో ఏ కద చలనము ఉండదు సముద్రం కదలదండి ఎక్కడుందో అక్కడ ఉంటుంది అలా చూసుకుంటాను ఓకే కదిలీ తరంగము కాబట్టి చలనం నేను పెట్టారు తరంగాన్ని ఎత్తివి పెట్టారు అయితే తరంగం అనేది ఒకటి ఉందా అసలు తరంగం అనేది సముద్రం కంటే భిన్నంగా ఒకటి స్వతంత్రమైన తత్వం ఒకటి ఉందా లేనే లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరి తరంగము నందు చలనముందని ఎలా అంటావు అంటే చూడవా అక్కడ రెండు స్టెప్లు ఒకటి అజ్ఞానం చేత సముద్రం కంటే భిన్నంగా తరంగం ఒకటి కలదు అని ముందు అనుకోవాలి అనుకున్న తర్వాత ఆ తరంగమునందు కర్తృత్వం తప్పిస్తే సముద్రమునందు లేదు అని నిర్ధారించుకోవాలి ఏమండి సో కర్తృత్వం ఎప్పుడైతే సముద్రం నుంచి తీసేశారో ఒక ఫస్ట్ స్టెప్ వేశారు మేము సెకండ్ స్టెప్ ఏమిటి ఈ తరంగమునందు కర్తృత్వం ఉందనుకున్నాం కదా ఈ తరంగం మాత్రం యథార్థంగా సముద్రం కంటే ఉన్నదా వేరుగాను లేదు అని తరంగం యొక్క ఉనికినే మీరు ఎప్పుడైతే నిరాకరించారో ఇంక ఇప్పుడు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఏం చేయాలి ఏమీ లేదు ఏం చేయక్కర్లేదంటే అవిపోతాయి కాబట్టి ఇంకేం మిగులుతుంది కర్తృత్వ భోక్తృత్వ విరహితమైన కేవల సముద్రము మిగిలి ఉంది కాబట్టి టూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏమిటి కర్తృత్వభోక్తృత్వాల అనుభవానికి వచ్చే సందర్భంలో వాటిని పరమాత్మ నెత్తి మీద పెట్టకుండగా వాటిని బుద్ధి ఉండని నెంబర్ వన్ ఫస్ట్ స్టెప్ దీన్ని వివేక ప్రక్రియ అని వివేకం తేడా తెలుసుకోవడం సెకండ్ స్టెప్ ఏమిటి ఈ వివేకం పనిచేయాలంటే తేడా ఉండాలి కదా ఈ ఆ బుద్ధి అనేది తరంగం అనేది సముద్రం కంటే భిన్నంగా ఉన్నప్పుడు కదా దాని ఎందుకు కర్తృత్వ పెట్టుకునేది అసలు లేనేలేదు వేరే లేనేలేదు అసలు దానికి స్వతంత్రమైన సత్త లేనేలేదు కాబట్టి తరంగం లేదు ఉన్నది సముద్రమే అని ఎప్పుడైతే తరంగాన్ని కొట్టుబడేశారో దాంతోపాటే కర్తృత్వ భోక్తృత్వాలు కూడా పోయి నిర్గుణమైన నిరంజనమైన పరబ్రహ్మ సముద్రము వలె మిగిలి అది పరిస్థితి అక్కడికి వచ్చాను ఉండము తథాచ శృతి నేను ఇక్కడి వరకు చెప్పాను ఈ విషయాన్ని శృతి కూడా నిర్ధారించుతున్నది అంటే ఆ స్టెప్ వైజ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వీడు అజ్ఞాని అజ్ఞాని అంటే వివేకము తెలియని వాడు ఫస్ట్ స్టెప్ ఏమిటి వివేకాన్ని సంపాదించాలి సెకండ్ స్టెప్ ఏమిటి సర్వాత్మ భావంలో విలీనమని కూర్చోవాలి దీనికి శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతం నేను ఇంతకుముందు రూఫ్ మీదకి వెళ్ళాలి రూఫ్ అంటే పరమాత్మ పరమాత్మ మీదకి పరమాత్మను చేరుకోవాలి పరమాత్మను చేరుకోవాలి అంటే మెట్లుని పట్టుకుని మెట్లని ప్రేమిస్తూ కూర్చుంటే పరమాత్మని చేరుకోలేరు మెట్లని ఒక మెట్టుపై ఇంకొక మెట్టుని నిరాకరించుకుంటూ పోవాలి ఇదే ఏడు స్వామి అంటే అర్థం ఆ కొండలు ఒక కొండపై ఇంకో కొండ ఉంటాయి ఆ కొండల మీద దేవతలు ఉంటారు ఎవడో ఈ కొండకి ఈ దేవత ఆ కొండకి దేవత అని దేవతలు ఉంటారు ప్రకృతి సౌందర్యం ఉంటుంది అక్కడ భోగాలు ఉంటాయి విహార స్థానాలు ఉంటాయి విశ్రాంతి స్థానాలు ఉంటాయి జలపాతాలు ఉంటాయి తర్వాత పళ్ళు ఫలాలు ఉంటాయి ఈ కొండ మీద మీరు ఈ కొండని పట్టుకుని ఆ కొండ యొక్క సౌందర్యానికి మురిసిపోతూ అక్కడ లేళ్లు తిరిగే వనాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇంకా భోగాలు కూడా ఉంటాయి కొంత తిరుపతి కొండలని మీరు ప్రైవేట్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే వాళ్ళు ఏమో మధ్యలో బార్లు రెస్టారెంట్స్ అన్నీ కూడా పెడతారు టూరిస్టులు వస్తున్నారంటే అన్నీ పెడతారు ఇవన్నీ ఉంటాయి అవో కొండ ఇంకో కొండ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుందని మీరు ఆ కొండ మీదే కూర్చుంటే కొండల పైన దొరకడు కొండల పైన కావాలంటే ఈ కొండలన్నీ విడిచిపెట్టుకుంటూ పోవాలి సో పైకి రూఫ్ మీద ఎక్కాలంటే మెట్లని నిరాకరించాలి మెట్లని పట్టుకుని కూర్చోకూడదు మెట్టు ఎక్కిన వెంటనే ఇది మనకు కావాల్సింది ఇది కాదు అని తోసిపుచ్చాలి ఇంకో మెట్టు ఎక్కాలి తీరా రూఫ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఏమనే ఏ ద్రవ్యములతో రూఫ్ తయారైందో అదే ద్రవ్యములతో మెట్లు కూడా తయారయ్యాయి అని తెలుస్తుంది అలాగే ఏ మీరు తరంగాల్ని నిరాకరిస్తే కానీ సముద్రము అవగాహనకి రాదు ఒకసారి సముద్రం తెలిసిన తర్వాత తరంగములు సముద్రం కంటే వేరుగా లేవు అని తరంగాల్ని అప్పుడు అలాగే ఇక్కడ కూడా దేహము బుద్ధి ఇవి నా స్వరూపము కాదు అని ముందు వాటిని నిరాకరించాలి లేకపోతే వాటిల్లోనే ఇరుక్కుపోతే దాని పేరే సంసారి అంటారు వాటిని నిరాకరించిన తర్వాత మీరు ఆ పరమాత్మ స్వరూపం సాక్షి చైతన్యంగా నిలిచి ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ సాక్షి చైతన్యం కంటే భిన్నంగా మనస్సు వేరే ఏమీ లేదు కేవలము చైతన్యంలో వచ్చిన కదలికకే మనస్సు పేరు ఆ మనస్సులో ఉన్న ఒకనొక భావానికే దేహము అని పేరు మనస్సు యొక్క స్పందనయే దేహం అనగా మనస్సు యొక్క స్పందనయే జగత్తం మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్ప ఇంకేం ఈ పొలిటికల్ ఇదంతా కూడా మనస్సు యొక్క స్పందనే మొత్తం ప్రపంచం అంతా యొక్క స్పందన దేహం ఏమిటవుతుందండి అది ఆ స్పందనలో భాగంగానే ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మతత్వం మరేమీ లేదు అని తెలుసుకుని వాడు సాక్షి రూపుడుగా మిగిలిపోతాడు ఆ విషయాన్ని ఇక్కడ శృతి చెప్తాడు ఎత్ర అన్యదివ సత్ త్య అశ్యే ఇదినదృష్టహస్తవహారవత్ అవిద్యా విషయ ఏవా కర్తృత్వాది వ్యవహారం దర్శయతి ఇక్కడ ఈ బృహదారణ్యత మనకు ఒక విషయాన్ని నిరూపిస్తోంది ఏమని కర్తృత్వాది వ్యవహారము అంటే నేను కర్తను నేను భోక్తను కర్తను అంటే చేసేవాడను చేసేవాడు అంటే చేయబడి ఒకటి ఉంటుంది లేకుండా చేసేవాడు ఎక్కడుంటాడు భోగించబడి లేకుండా భోక్త ఉంటాడు కాబట్టి సకల భేదములు ఉంటాయి చేతనే వ్యవహారం ఉంటారు తెలియబడేది తెలుసుకునేవాడు భుజించబడేది భోక్త దీన్ని వ్యవహారం ఉంటారు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ డివిజన్ అని వ్యవహారం ఈ వ్యవహారంలో కర్తృత్వం ఒక అంశం భోక్తృత్వం మరో అంశం ఇలాగా అనేక తోటి భేద భేదజాతము భేద సమూహంతో కూడిన ఈ వ్యవహారం ఏదైతే కలదో ఇది ఎప్పుడుంటుంది కేవలము అజ్ఞానావస్థయందు మాత్రమే ఉండు ఎలాగా స్వప్నదృష్ట హస్త్యాది వ్యవహారవత్ వీడు కలగన్నాడు కలలో ఏనుగుని చూశాడు భయపడ్డాడు పారిపోయాడు ఏదో చేశాడు తప్పించుకున్నాడు ఏదో చేశాడు ఈ హస్త్యాది వ్యవహారంలో వీడు ఏ ఏనుక్కి భయపడ్డాడో ఆ ఏనుగు ఆ ఏనుక్కు భయపడిన వీడు ఆ పరిచ్ఛిన్న దేహము కలిగినటువంటి వ్యక్తి ఈ రెండూ కూడా ఒకే ఆత్మ చైతన్యమునందు కల్పితముడు వీడు ఒక మనిషిగా ఉన్నాడు కదా స్వప్నంలో ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ చిరాత్మ నుంచే వచ్చాడు వీడు ఏనుక్కి భయపడ్డాడు కదా ఆ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అది చిరాత్మ నుంచే వచ్చింది భయము అనేది తెలిస్తే భయమా తెలియకుండా భయం తెలుస్తుంది కదా భయం అనేది రాళ్ళు రొప్పలో భయపడవు కదా చేతలోనే భయపడతాడు కదా ఈ భయమనే ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది అది చిదాత్మ నుంచే వచ్చింది భీతుడు భయహేతువు భయము అన్నీ కూడా చిరాత్మ నుంచే వచ్చింది ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నట్లు కనబడతాయి తప్పిస్తే వాస్తవంగా భిన్నంగా లేనే అయితే అవి భిన్నంగా ఉన్నాయి అనుకుని వీడు బంధింపబడతాడు వాస్తవంగా అవి భిన్నంగా లేవు భేదము లేదు అని శృతి మనకి చెప్తోంది ఎలా చెప్తోంది అన్య అన్యత్ పశ్యతి ఇవా ఆ ఇవా వేసి ఇతరుడు ఇతరమును చూచుచున్నాడు అంటే ద్వైతం ఇతరుడు ఇతరమును ఇతరుడు అంటే దానికంటే భిన్నంగా ఉండే ద్రష్ట ఇతరమును తన భిన్నంగా ఉండే దృశ్యమును చూచుచున్నాడు ఇది ద్వైతం కానీ చుగుతే ఉంటుంది అన్యత్ అన్య పశ్యతి ఇవా ఇవా అంటే యాసిడో స్వప్నంలో నేను నాకంటే భిన్నంగా ఉన్నట్లు అనిపించే ఏనుగు భయపడ్డాను వాస్తవంగా భయపడ్డాను భయపడ్డానని అనిపించింది మళ్ళీ దానికి కూడా ఈ యాసిడో పెట్టుకుంటే సరిపడ కాబట్టి ఎక్కడైతే మీకు భేదం అనుభవానికి వస్తుందో అదంతా కూడా అజ్ఞానం వ్యవహారం తప్ప మరొకటి కాదు ఇప్పుడు కూడా అజ్ఞానావస్థ జ్ఞానావస్థాన్ని రంగుంటాయి ఎలాగైతే స్వప్నావస్థ ప్రబోధావస్థాన్ రొంగుంటాయో ఉండవాలి కలగంటాడు కలలో అనేకం చూస్తాడు అదో అవస్థ అవన్నీ సత్యముల అన్నట్లుగా అనిపిస్తాయి కల నుంచి నిద్ర లేస్తాడు కళ నుంచి బయటకు దాన్ని ప్రబోధావస్థ అంటారు అప్పుడు సత్యములుగా అనిపించిన సర్వ వ్యవహారము లేదు అని తెలిసిపోతుంది శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం చెప్తూ ఉండేవాళ్ళు పొగలు మీరు ఆకాశం చేసి ఎంతల్లా చూసినా నక్షత్రములు లేవు అని అనిపిస్తుంది నక్షత్రాలు ఆ అవస్థలో అలాగే అనిపిస్తుంది అవస్థ రాత్రి అయినప్పుడు నక్షత్రములు స్పష్టంగా ఉన్నాయి అని తెలుస్తుంది ఇప్పుడు నక్షత్రాలని సూర్యకాంతి కప్పి వేసి ఆ ఆవరణావస్థలో లేనట్లు అనిపిస్తాయి ఆవరణం పోయిన అవస్థలో ఉన్నవి ఉన్నవి అని తెలుస్తుంది కాబట్టి అజ్ఞానావస్థలో భేదము ఉన్నట్లు అనిపిస్తుంది అభేదము మిథ్యా అభేదము లేదు భేదమే ఉందని అనిపిస్తుంది అవస్థలో భేదమే సత్యమోని మనకి అభేదమే సత్యమోని మనకి తెలిసింది అదే అంటూ అసైవా భూత్ తత్న కం పశ్యే ఇవేకిన కర్తృత్వాదివ్యవహారాభావ దర్శయతి వివేకముగలవాని అంటే ఆత్మ అనాత్మల తేడా స్పష్టంగా తెలిసిన వారికి కర్తృత్వము ఇత్యాది భేద వ్యవహారమంతా కూడా అజ్ఞాన కల్పితమే అది ఉండదు అజ్ఞాన కల్పితము వాస్తవంగా లేదు అని అర్థం విషయాన్ని కూడా శృతి మనకి స్పష్టంగా చెప్పింది అక్కడ శృతి వాక్యము అది ఒక బుద్ధితోటి దాన్ని యుక్తియుక్తంగా తెలుసుకోవటం అవసరము కానీ అక్కడితో ఆగిపోకుండా దాని అనుభవపూర్వకంగా మనం తెలుసుకునే అవసరం ఉన్నది అది అంత కఠినం కూడా కాదు దాన్ని కొద్దిగా మనసు పెడితే అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ఆ వాక్యం ఏమిటంటే ఎత్రతు ఏ కాలమునందైతే అవస్థ ఈ అవస్థలో అజ్ఞానము అవస్థ మారినప్పుడు అంటే ఆ స్థితిలో అజ్ఞానము స్థితి మారి జ్ఞానస్థితిలోకి వస్తే ఆ జ్ఞానం పోయి సత్యం తెలుస్తూ ఉంటుంది అది ఎత్రతూ అంటే ఏ కాలము ముందైతే లేకపోతే ఏ అస్స అంటే ఈ జ్ఞానికి వాడు జ్ఞానాన్ని పొందాడు ఏమిటా జ్ఞానము సర్వము ఆత్మ ఇవ అభూతి సర్వము ఆత్మయే అయినదో అది సర్వము ఆత్మ వాడు ఆత్మ అంటే తాను తన యథార్థ స్వరూపమేదో దానిని ఆత్మ అంటారు తాను అంటే తాను తన భార్య తన పిల్లలు అది కదా తాను ఆత్మ అంటారు అదే అది జీవుడు ఈగో అహంకారం తాను అంటే తన యథార్థ స్వరూపమేదో అది ఆత్మ తన యథార్థస్వరూపము వీడికి తెలిసినప్పుడు ఏమని తెలుస్తుంది సర్వము ఆత్మయే అని తెలుస్తుంది ఇప్పుడు ఎలా తెలుస్తోంది ఇప్పుడు నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను సర్వము నాకంటే భిన్నంగా ఉన్నది ఏమిటి భేదం ఏమిటి నేను ద్రష్టని ఇది దృశ్యం అది భేదం సర్వము నాకంటే భిన్నంగా దృశ్యమై ఉన్నది సర్వము కంటే భిన్నంగా నేను ద్రష్టనై ఉన్నాను ఇది ఇప్పుడున్న వ్యవహారం ఈ అంటే భేదం మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైతే ఇది అజ్ఞానావస్థ ఈ అజ్ఞాన స్థితిలోంచి జ్ఞానస్థితిలోకి వచ్చినప్పుడు ఏమిటవుతుంది దాని ఎత్తరకు ఏ జ్ఞానకాలము మైతే వీరికి ఏం తెలుస్తుంది సర్వం ఆత్మైవ అభూతం ఇంతకు ముందు ద్రష్టాదృశ్యము అని భిన్నంగా భాషించినటువంటి ప్రపంచము ఇప్పుడు ద్రష్టాదృశ్యములంటూ ఏమీ లేవండి అంతా ఆత్మయే అంటే ఈ ద్రష్ట ద్రష్ట వాడు ఆత్మయందే కల్పితము దృశ్యము అనబడే అనబడే జగత్తు కూడా ఆత్మయందే కల్పితము అని తెలుస్తుంది ఎలా తెలుస్తుందండి అది అంటే నేను మీకు దృష్టాంతం చెప్పాను మీరు ఏదైనా సరే దాన్ని అభ్యాసం చేస్తే అభ్యాసం నిధిధ్యాసనం చేయాలి అంతేతనే నిధిధ్యాసనం అవసరం విని ఊరుకుంటే సరిపడదు నిధుధ్యాసనం చేయాలి శంకరు భగవత్ బోధలు అంటారు బ్రహ్దార్మిక భాష్యంలో వారు ఏమంటారంటే ఈ శ్రోత వ్యోమంతవయో దగ్గర ఏమంటారంటే కేవల శ్రవణం సరిపడదు అంటారు ఎప్పుడూ కూడా ఈ డిస్ప్యుటేషన్ ఉంటుంది ఏమన్నాయి ద్రష్టాదృశ్యం ఒకటే అలా అవుతాయండి అని ఒక అంటే ఒకటే అవుతాయ్యా ఆ ఆత్మ ఇది కల్పితములయ్యా ఇదజ్ఞ అని ఒక దానికి సమాధానం చెప్తూ ఉంటాడు ఈ సమాధానం చెప్పి ఆయనకి అనుభవం ఉండదు సరే భిన్నములని వాదించే వాడికి అనుభవం ఎలాగూ ఉండదు ఇద్దరికీ అనుభవం లేదు కాబట్టి ఆ డిస్ప్యుటేషన్ అలా నడుస్తూ ఉంటున్నావు దానికి ఒక సెటిల్మెంట్ ఏమి ఉండదు అని మీరు గమనించండి గత కొన్ని వందల సంవత్సరాల్లో పుస్తకాల మీద పుస్తకాల మీద పుస్తకాలు రాసుకుంటూ పోయారు ఉదాహరణకి ఆ అద్వైతము తప్పు అంటూ న్యాయభాస్కర అనే ఒక పుస్తకాన్ని రాశారు న్యాయ అంటే లాజిక్ లాజిక్ సూర్యుడి వలె ఛండంగా ప్రచండంగా ఉంటుంది బాగా హాట్గా ఉంటుంది లాజిక్ అందుకోసం ఆయన పుస్తకానికి న్యాయభాస్కరము అని ఒక ద్వైత వ్యక్తి రాస్తే మధుసూదన సరస్వతి అనే ఆయన కాదు ముందు మధుసూదన సరస్వతి అంతకు ముందుండే ద్వైతవాదాలన్నింటినీ ఖండించి అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని రాశారు దాన్ని సిద్ధి గ్రంథము అంటారు కఠినంగా ఉంటుంది తక్క ప్రధానంగా దాంతో ఈ అద్వైత సిద్ధిని ఖండించి కాదా ఖండించానంటే ఆయన ఖండించేనాకుంటాడు ఆయన నిజంగా ఖండించినట్టు కాదు ఆయనే ఖండించేసేనని సెటిల్ చేసుకుని రాసేసుకుంటాడు ఈ న్యాయభాస్కర కారుడు ఆయన పేరేదో ఉండే ఆయన ఏం అద్వైత సిద్ధిలో ఉండే ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ ఖండించి అద్వైతం తప్పు ద్వైతమే కరెక్టు అని ఊపిస్తున్నాం రాశ్ దానికి న్యాయభాస్కరము అని పేరు అదైన మళ్ళీ ఇంకో అద్వైతాచార్యుడు వచ్చి న్యాయభాస్కర ఖండనం అనే పేరుతో పుస్తకాలు చూసి ఈ పుస్తకాలన్నీ ఉంటాయి మీకు ఈ పుస్తకాల్లో ఆ భాష కూడా ఎలా ఉంటుందంటే ఒకడు ఇంకొకడిని అటాక్ చేస్తున్నట్టుగా ఉంటుంది తప్పిస్తే మరి ఇప్పుడు నదీ జల వివాదాల్లో ఆంధ్ర ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయో సిమిలర్ గా వాడు వీడిని వీడు వాడిని అటాక్ చేస్తున్నట్టు ఉంటుంది తప్పిస్తే సర్వాత్మభావం ఉన్నట్టుగా ఉండవు ఇంకొక గ్రంథం వచ్చేది మధ్వతంత్ర ముఖమార్దనం ఆ పుస్తకం పేరు నా దగ్గర ఉన్నది మధ్వతంత్రం అంటే సిద్ధాంతం మధ్వసిద్ధాంతం ముఖం మీద కొట్టేయటమే అని పుస్తకం పేరు అది అప్పటి దీక్షితులు గారు రాశారు చాలా పెద్ద మహాత్ముడే నేను సామాన్యుడేం కాదు అంటే మధ్వతంత్రంలో అన్ని ఉంటాయి వాళ్ళు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఉపనిషత్తుల్లో ప్రవేశించి దాన్ని బాగా చెడగొట్టడం మాత్రమే కాకుండా కర్మకాండలో కూడా ప్రవేశించి పొరమాంస న్యాయాలను కూడా బాగా కలుషితం చేసి ఏ రకమైన వ్యవస్థ లేకుండా చేసి ఉన్న వ్యవస్థలన్నింటినీ పాడు చేశారు వైదిక వ్యవస్థలన్నింటినీ కూడా పాడు చేసినటువంటి పని ఈ ద్వైతవాదులు చేస్తారు వైదిక వ్యవస్థలు కొన్ని ఉంటాయి ఆ వ్యవస్థలు ఎలా ఉంటాయంటే పరమాత్మ ఒక్కడే అదే సత్యము అనుకున్నప్పుడు ఏదో సన్యాసమునో లేదా ఉపనిషత్తునో దానికి ఒక ఎరీనా ఉంటుంది అప్పుడు అంతదాకా మేము రాలేకపోతున్నాం అండి ఇక్కడ ఈ సంవసారంలో ఉన్నావు అంటే సరైతే నువ్వు కర్మ చేసుకో పుణ్యం చూసుకో స్వర్గానికి వెళ్ళినట్టు దానికొక ఎరీనా ఎవడ లెవెల్కి తగ్గట్టుగా అవి రెండు కూడా వేద వ్యవస్థలో ఉంటుంది కర్మ ఉపాసన జ్ఞానము వీళ్ళు ప్రవేశించి వీళ్ళ ఓన్ ఐడియాలజీ తోటి ప్రవేశించి అన్ని వ్యవస్థలని కూడా చెడగొట్టి పెట్టారు ఉన్నదాని దాని మీద కడుపు మండిపోయి అప్పయ్య దీక్షితులు గారు ఆయన కడుపు మంటంతా మీకు ఆ పుస్తకంలో కనపడుతుంది మధ్వతంత్ర ముఖమర్దనం అనే పుస్తకాన్ని ఒక దాన్ని ఆయన నిర్మాణం అది నేను జరిగిన ఆ తర్వాత దాని మీద ఇంకేదో ఖండనం వచ్చి ఉంటుంది నేను ఎరగ వచ్చి ఉంటుంది మొన్నటిదాకా మన నాయన గారికి మంచి మిత్రుడు మల్లాబుల వెంకటసుబ్రహ్మ శాస్త్రి అని మంచి అద్భుతమైన విద్వాంసు ఆయన ఓ పుస్తకం ఆయన మరణించే ముందు ఒక పుస్తకం అంటారు సార్ దానికి ఏమిటంటే శంకరాద్వైత విజయము అని పేరు ఆ పుస్తకం ఎందుకు రాశారు రఘునాథాచార్య అని ఒక ఆయన తిరుపతిలో ఒక ఆయన ఉండి ఆయన బెల్లంగొండ రామరాయి గారు రాసిన గీతా వ్యాఖ్యానం మీద మండి పడిపోతూ ఆయన్ని తిట్టేస్తూ ఆయన క్షణంలో రాశారు బెల్లంగొండ రామరాయి గారు రామానుజులు రాసినటువంటి గీతాభాష్యాన్ని వేదాంత దేశికులు రాసినటువంటి గీత టేక్ తీడుతో ఆయన రాసిన ఇలా నడుస్తూ ఉంటుంది అది దానికి సెటిల్మెంట్ ఉండదు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మధ్యన శాస్త్రి రూపాలల్ కాలేజ్ బాంబే మంచి పండితుడా ఆయన మధ్వా ఆయన మధ్వా అయిన ఆయన రూపాల కాలేజీలో ఆయనకేమో ప్రొఫెసర్ ఆఫ్ శాస్త్రీట్ అండ్ ఎండాలజేదో అటువంటి పోస్ట్ ఉంది ఆధునికుడు మంచి సంస్కృతిని చదువుకున్నట్టు ఫస్ట్ క్లాస్ నిఖార్స్ అయిన ఆయన ఈ మొత్తం ఈ గ్రంథాలన్నింటి పరిశీలించి శంకర సిద్ధాంతాన్ని ఖండిస్తూ మధువతిత్వ సిద్ధాంతమే కరెక్ట్ ఆయన ఇంగ్లీష్లో పుస్తకం ఉంటుంది ఒకసారి దానికి ఖండన రాద్దామని నేను మొదలుపెట్టి ఈ అప్పుడు నిజంగా మొదలుపెట్టి ఎవరిలో చెప్పారు మీరే రాయాలండి దీనికి ఇంగ్లీష్లో ఉంది కదా అంటే మొదలుపెట్టి నేను ఒకదాని తర్వాత ఒకటి కల్పాలు తీసుకుని రాయటం మొదలుపెట్టి అప్పుడు మళ్ళీ ఈ దీంట్లో పడితే తత్వానికి దూరం అయిపోతామనే భయంతో నేను ఆపేస్తున్నాను ఎందుకంటే అది సెటిల్మెంట్ రాదది కాబట్టి మనం ఏదైనా పుస్తకం రాస్తే అది ఆ తత్వాన్ని నలుగురికి అందించి రాయాలి కానీ వాడు రాసింది తప్పంటూ ఇలా రాయటం ఇదో పని కాదు ఎక్కడైనా కొన్ని చోట్ల అటువంటి లక్షణాలు ఖండన లక్షణాలు ఉంటాయి ఏ పుస్తకంలోనైనా ఉంటాయి ఉదాహరణకి ప్రార్థనా షట్పది అనే పుస్తకంలో ఈ బిఎంకే శాస్త్రి చేసిన కొన్ని కల్పాలను నేను ఖండిస్తూ ఆయన పేరు పెట్టకుండా ఖండిస్తూ రాశాను ఆయన ఏమంటాడంటే శంకరులు విష్ణుద్వేషి అంటాడు విష్ణువుని ద్వేషిస్తాడు ఈ షట్పథి స్తోత్రం ఎలా ప్రారంభమవుతుంది అవినయ మపనయ విష్ణు అని ఇట్లా విష్ణు ద్వేషం శంకరాచార్యులు విష్ణుభక్తుడైన విష్ణు భక్తాగ్రగణ్యుడు ఆయన విష్ణు ద్వేష కాదు కాబట్టి ఆయన అల్లా అన్న మాట మేము మనస్సులో పెట్టుకుని ఎవరో కొంతమంది ఇలాంటి భ్రమలు కూడా ఉన్నారు సమాజంలో శంకరాచార్యులు అంటే అదేదో శివానికి సంబంధించిందని విష్ణు సంబంధం లేనిందని అటువంటి భ్రమ కూడా ఉన్నది సమాజంలో అది తప్పు ఆయన గొప్ప వైష్ణవుడు ఇది ఏదేంటో ఇర మాటలు రాశాం ఆ రకంగా ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి ఒక నెగిటివ్ ఒక రాంగ్ నోషన్ ఖండిస్తూ నిరాకరిస్తూ పాజిటివ్ స్పిరిట్ తోటి రాసుకుంటే పోతుందని నేను పెట్టుకోలేదు లేకపోతే ఈ ప్రవాహంలో మనం కూడా దూరి ఓ పుస్తకం ఒకటి పబ్లిష్ చేయొచ్చు అసలు చెప్తున్నాను ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఈ విధమైన డిస్ప్యూటేషన్స్ తోటి సెటిల్ కాదు అలాగే మనం కూడా లాజికల్గా ద్వైతము తప్పు అని నిరాక నిరూపించేసుకుని కూర్చుంటే సరిపడాలి లాజిక్ ఈజ్ ఓకే అనుభవంలో పర్యవసానాన్ని చెందవలము ఎలాగా ద్రష్టాదృశ్యము రెండూ కూడా కల్పితములే ఒకే తత్వం ఉంటుంది ఒకే ఎరుక ఒకే జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞప్తి ఆ తెలివి చితు ఒకే ఆ జ్ఞానం నుంచి ద్రష్ట దృశ్యము ఆవిర్భవిస్తారు ఆవిర్భవించినప్పుడు ఈ రెండు పరస్పర భిన్నములుగా మనకు అనుభవం కలుగుతుంది కానీ అది అజ్ఞానావస్థ జ్ఞానావస్థ ఏమిటి వేరువేరుగా కనపడే ఈ ద్రష్టాదృశ్యములు అవి వేరు కాదు ఒకే ఎరుకలో అలా అంటే ఈ ద్రష్ట ఆ ఈ దృశ్యము ఆ ఎరుకయే సర్వము ద్రష్టా దృశ్యము అదే సర్వము ఈ సర్వము ఆ ఎరుకయే అది ఎత్ర అస్య ఆత్మ సర్వం ఆత్మైవ అభూతం అది ఎలా తెలుసుకోవటము అంటే దానికి దానికి చెప్తున్నా మీరు దేనినైనా చూసే పద్ధతి మందులు ఉంటాయి ఒకటి కంటితో చూడడం రెండు మనస్సుతో చూడడం ఇప్పుడు చూడండి ఒక ఉంటాడు జ్వరం వస్తుంది ఆయన జ్వరం వస్తుంది ఆ జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్తాయి వీళ్ళు ఏమని చెప్తారో చుట్టుపక్కల వాళ్ళు డాక్టర్కి చూపించుకోమంటారు డాక్టర్ని ఎందుకు చూడడం మీరు నేను చూడొచ్చు కదా చూసేదే అయితే మీరు చూడొచ్చు నేను చూడొచ్చు కదా డాక్టరే ఇటు చూడ్డాం అంటే మీరు నేను చూస్తే ఏం చూస్తాం కంటితో చూస్తామంటారు కంటికి ఎంత కనబడితే అంత చూసి ఒక దండం డాక్టర్ ఏం చేస్తాడు కంటితో చూసి చూస్తాడు కంటి సూక్ష్మమైన జ్ఞాననేత్రం ఒకటి ఉంటుంది దాంతో కూడా చూస్తాడు అంతే కదా ఆ దాన్నే చూపు అంటారు డాక్టర్కి చూపించుకోవడం అంటే అర్థం అదే జ్ఞాననేత్రము మూడవ కన్ను అంటే అర్థం అదే అలాగే మీరు కంటితోటి తోటి చూసినప్పుడు ఆ చూపు ఒకలా ఉంటుంది కంటితోటి మనస్సుతోటి చూస్తూ ఆత్మరూ ఆత్మతో చూడాలి అప్పుడు పరిస్థితి వేరే అది సంక అలాంటి చూపు మీరు చూడగలిగితే చూపైనా పర్లేదు వినడమైనా పర్లేదు అలా వినగలిగితే చెవితోటి విని మనస్సుతో వింటే సరిపడదు ఆత్మతోటి వినాలి ఇప్పుడు నేను పదాన్ని ప్రయోగిస్తాను దాని అర్థం మీకు తెలియదు నా మాట వినపడింది కదా చెవితోటి విన్నారు మనస్సుతో వినలేకపోయారు తెలియక ఏమండి ఏదో పదం ఉంది గాబుల్ డీ గూక్ అని ఒక పదం ఉంది మీరు డిక్షనరీ ఇంగ్ చూస్తే దొరుకుతుంది ఇప్పుడే నాకు ఇప్పుడే చూడొచ్చు మీరు డిక్షనరీ తీసి ఇక్కడ ఉంది ఇంగ్లీష్ డిక్షనరీ గాబుల్ స్పెల్లింగ్ కూడా అదే మధ్యలో హైఫన్స్ ఏమి ఉండవు జివో బిబిఎల్ఈ డిఈ జీవో థే మీరు ఆ పదం విన్నారా లేదా విన్నారు కానీ అర్థం తెలిసిందా తెలియదు మీకు అర్థం తెలియని పదం ఒకటి పట్టుకొచ్చాను నేను ఏమంటే అర్థం తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు ఆ పందాన్ని విన్నట్ట వినట్ట అంటే చెలితో అయితే విన్నారే కాని మనస్సుతో వినలేకపోయారు గాబుల్ డీ గూక్ కంటే పిచ్చివాగుడు అర్థం కర్థం ఏమంటే కాబట్టి అది తెలిసిన ఇది ఒకసారి కొంచెం స్వామిజీ అన్నారు గాబుల్ డీ గూక్ కన్నారు ఏ ట్రాయి గాబుల్ అంటే వీళ్ళు ఇష్టదేవులు అదే అర్థం ఆయనకి ఎవరు చెప్పారు స్వామి వాగీశానందని ఒక ఆయన చెప్పాడు జోక్ కింద ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పదానికి అర్థము పదం విన్నారే కానీ అర్థం తెలియదు అర్థం తెలుసున్నవాడు చెవితో విన్నాడు మనస్సుతో విన్నాడు అది అది ఒక లెవెల్ అంటే మనకి మనం తులుసు మనకి తెలుసున్నదే సత్యం అని ఎప్పుడూ అనుకోకూడదు దానికంటే డీపర్ లెవెల్ ఒకటి ఉంటుంది దాన్నే జ్ఞాననేత్రము ఆ జ్ఞాననేత్రము అంటే ఆత్మతోటి వినాలి అది ఆత్మతో చూడాలి అలా విన్నవాడు అలా వినేవాడు అలా చూసేవాడు వాడికి శివుడు అని పేరు ఆ జ్ఞాననేత్రం మూసుకుపోయి కేవలం మనస్సుతోటి కంటితోటి చూసేవాడు మనస్సుతోటి చెవితోటి వినేవాడు జీవుడు అంతే ఇది కాబట్టి జీవుడికి శివుడికి అంత దగ్గర అంత దూరం ఎద్ధూరే తద్వంతికే అని ఈశావశ్యోపనిషత్తులో మీరు సరే ఎలాగా ఎలా వినాలి ఎలా చూడాలి మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది వినడంతో అభ్యాసం మొదలుపెట్టాలి చూడడం తర్వాత ఎందుకంటే ధ్యానంలో కూడా శబ్దాన్ని పట్టుకుని ధ్యానం చేయబయ్య రూపం మాట తర్వాత వినడంలో అభ్యాసం చేయాలి ఎలాగ అభ్యాసం చేయాలి మీకు ముఖ్యంగా ఈ వసంత ఋతువులో ఉన్నాం మనం కాబట్టి కోకిల దానము అనేది ఒకటి ఉంటుంది చుట్టుముట్టు చెట్లు ఉంటే కనపడుతుంది మొన్న కాకినాడలో నేను ఉన్నప్పుడు అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఆ కోకిల గానం బాగా వినపడేది ఇక్కడ కూడా వినపడుతుంది డైమండ్ పాయింట్ దగ్గర కోకిల గానం ఏం వినపడుతుంది ఏం వినపడదు అక్కడ బస్సు తప్పులు ఆటో తప్పులు లారీ తప్పుళ్ళు అవేదో వినపడతాయో తప్పిస్తే కోకిల గానం వినపడదు మీరు లారీ లారీ తప్పులతో కూడా అభ్యాసం చేయవచ్చు కానీ అక్కడ ఒక మానసికమైన ఆటంకం ఒకటి ఉంటుంది ఒక నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేయాల్సి కోకిల ధ్వని ఉంటే మానసికంగా ఒక అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక ఆటంక ఇంకొక ఎక్స్ట్రా ఆప్స్టిల్ ఏవి ఉండదు కోకిల ధ్వని వినేప్పుడు ఎలా వినాలంటే నేను అది కోకిల అది చప్పుడు చూస్తోంది ఇది వసంతంతు అని ఇంత సమాచారం వినకూడదు దీన్ని ఏమంటారంటే పోగు చేసుకున్న జ్ఞానము అని అది కోకిల అది నల్లగా చెట్ల మీద ఉంటుంది ఏప్రిల్ నెలలోనే కూస్తుంది దాని పూట మధురంగా ఉంటుంది ఇదంతా ఏమిటండి నేత దిస్ ఈజ్ ఆల్ నాలెడ్జ్ నాలెడ్జ్ కదా ఈ నాలెడ్జి మనకి ఎక్కడి నుంచి సంపాదించాం ఏదో చిన్నప్పటి నుంచి పోగేసుకున్నాం ఈ నాలెడ్జ్ని ఏమంటారంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటారు బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానము వేదాంతము అంటే ఏమిటండి వేద నాలెడ్జ్ కదా అంత అంటే కదా కాబట్టి వేదస్య అంత కాబట్టి ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం కదా కాబట్టి మీరు కోకిల ధ్వని వినేప్పుడు మీకు అంతకుముందు మనస్సులో ఉన్న నాలెడ్జి తోటి వినాలనుకోండి అప్పుడు మీకేం అనుభవం వస్తుంది నేను కోకిల కంటే వేరుగా ఉన్నాను నా కంటే కోకిల వేరుగా ఉన్నది నేను మనిషిని అది పక్షి పక్షులు అనేకములు అనేక పక్షుల్లో ఇదో రకం ఇదంతా అనుభవం వస్తుంది దాన్నే ద్వైతము అదే కదా మీరు చెప్పే ద్వైతం అంతా మీ ఇంద్రియములకు మనస్సుకి అనుభవానికి వచ్చి తప్ప మరొకటైం కాదు కదండి అదేదో స్వతంత్రంగా దాని ఉందని మీరు అనుకోద్దు మీ ఇంద్రియాలకి మీ మనస్సుకి ఏది అనుభవానికి అదే ద్వైతం ఉంటాయి ఈ విధంగా అనుభవానికి అలా వినకూడదు అలా వింటే మీకు ఆ భేదమే ఇక్కడ చెప్పినటువంటి ఎత్రతో అస్య సర్వమాత్మై ఆ అనేది ఎలా అనుభవానికి అంచేతనే నేను క్రితం క్లాస్లో పెట్టుకోలేదు ఇది ఇంకో క్లాస్లోకి దీన్ని సెటింగ్ ఇదిద్దాం సో ఇది ఎలా వినాలంటే పూట ఎన్ ఎండ్ టు దట్ నాలెడ్జ్ మీరు వేదాంతంలో ప్రవేశించారంటే ఇంతకు ముందున్న నాలెడ్జ్కి తోడుగా మరికొంత నాలెడ్జిని ఎక్యూములేట్ చేయడం కోసం ప్రవేశించలేదు మరి ఏం చేయడం కోసం ప్రవేశించారు ఇంతకు ముందు ఉన్న నాలెడ్జ్ని ఎండ్ చేయడం కోసం ప్రవేశించలేదు పూట ఎన్ ఎండ్ టు దట్ నాలెడ్జ్ వేదాంత మీన్స్ ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటన్నమాట మనస్సుతోటి ఆ పక్షిని ఆ చెట్టుని నేను ఆ వాతావరణం ఎర్లీ మార్నింగ్ ఆ పక్షి కూస్తోంది అది కోకిల ఇదంతా నాలెడ్జ్ దీన్ని ఎండ్ చేసేయాలి అంటే మనస్సుతోటి ఆ భావాలను అన్నిటినీ కూడా ప్రాజెక్ట్ చేయటం మానేయాలి మనస్సు స్తబ్ధమైపోవాలి మనస్సు ఎప్పుడు స్తబ్దం అవుతుందో తెలుసిన మీరు పూర్తి అటెన్షన్ ఆ వినడం మీద పెట్టాలి యూ హుడ్ టోటల్ అటెన్షన్ అవసరమైతే కొద్ది రోజులు అభ్యాసం యొక్క ఆరంభ స్థాయిలో కళ్ళు మూసుకుని విన్నా మంచిది పూర్తి అటెన్షన్ ఆ వినడం మీద పెట్టాలి వినడమే ఉండాలి వినడం ఉండాలి తప్పిస్తే వినేవాడు వినబడేది అనే భేదం ఉండరాదు ఉండదు కేవలం వినడం ఉండాలి వినేవాడు వినబడేది అనే భేదం ఉండదు ఏమండి లడ్డు తీసుకుంటాం మనం లడ్డు అంటే ఇష్టపడతాం చాలా ప్రియంగా ప్రేమగా తెచ్చుకొస్తాం అది నోట్లో వేసుకునే తినేప్పుడు ఎలా తింటాము మనస్సుతోటి పరిపరి ఆలో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తింటాం అంతేగాని లేదా మాట్లాడుతూ తింటాం మొత్తానికి మనస్సు సంకల్ప వికల్పాలతో నిండే ఉంటుందే తప్ప మీరు పుట్ ఎన్ ఎండ్ టు ది నాలెడ్జ్ end of knowledge kevalam ipudu aa laddoo note lo veskuni adi tappa the enjoyment of laddoo tappa inge em undakuntinni annam brahmhethi upasita annam brahmhethi upasita anname brahma ante ipudu evuta laddoo evuti aa laddoo note lo veskuna note lo veskuna taruvate packet lo undadu kada note lo veskunnappudu you are totally with it totally 100% you are with it ఇంకా ఏదే ఉండదు ఆరంభంలో అవసరం అయితే కళ్ళు మూసుకోవచ్చు మీరు ఆ పని చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన ఈటింగ్ ఉంటుంది తప్ప ఈటర్ ఈటెన్ అనే ఉండదు అర్థమైటింగ్ ఉంటుంది టేస్టింగ్ ఉంటుంది టెస్టర్ టేస్టెడ్ అనేది ఉండదు ఓంటే టెస్టింగ్ ఉంటుంది hearing untundi hear are heard ane bheda undi listening untundi tapiste listener listened ane bheda undi choochuta untundi show down untundi chichevadu choda badeedi ane bheda undi there is only experiencing no experience sat experienced division experiencing ge idi శబ్దంతో ఆరంభించి టేస్ట్లోకి దాన్ని కొనసాగించి గంధంలో కూడా అభ్యాసం చేసి అంటే ఏమిటి ఇది మల్లెలు టేబుల్ మీద ఉన్నాయి నేను ఇక్కడ కూర్చున్నాను ముక్కు దేవితే ఆఘ్రానిస్తున్నాను ఇది ద్వైతం ఇదంతా కూడా ద్వైతము అజ్ఞానము జ్ఞానం ఎలా ఉంటుందంటే కేవలము ఎంజాయింగ్ ది ఫ్రాగ్రెన్స్ తప్ప ఇంకే ఉండదు ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ తప్ప మరి ఏమీ ఉండదు కూర్చోండి ఆ రకంగా దేర్ ఇస్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ నో ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ డివిజన్ ఉండదు దాంట్లో మీకు వ్యక్తిత్వం కూడా ఉండదు ఎక్స్పీరియన్సర్ కూడా ఉండదు ఎక్స్పీరియన్స్డ్ ఉండదు అటువంటి దర్శనము శ్రవణము ఆ ఘ్రాణించుట ఆస్వాదించుట విత్ టోటల్ అటెన్షన్ మీరు అది కనుక అభ్యాసం చేస్తే మీకు మీకు ఈ డివిజన్ నిర్జైపోయి ఆ జ్ఞప్తి రూపంగా ఆ చిద్రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆ స్థితిలో తత్ ఎత్ర అంటే ఎప్పుడైతే తత్ అంటే అప్పుడు తత్ అంటే తత్ర అప్పుడు కేన కం పశ్యే దేనితో దేనిని చూచును అంటే చూచేవాడు చూడబడేది చూచే కన్ను ఈ భేదములన్నీ కూడా విలీనమైపోతాయి అర్థమైందండి ఆ వాక్యం కేన కంపశ్య అది అనుభవానికి వచ్చేది ఇంకంతకంటే చెప్ప నేను లాంగ్వేజ్ ఎంతవరకు తీసుకు వెళ్ళగలదో అంతవరకు పుట్టుకొచ్చాను ఇంకా తర్వాత లాంగ్వేజ్ తోటి అయ్యేది కాదు లాంగ్వేజ్ చేసి పని చేశాను అంచేతనే నేను మెడిటేషన్ అవి చెప్పేప్పుడు నేను ఏమని చెప్తానంటే డోంట్ ఆస్క్ హౌ డూ ఇట్ అని చెప్తాను ఎందుకంటే చెప్ప హౌ చెప్పగలిగినంత నేను చెప్పేశాను ఇంకా ఆ తర్వాత హౌ ప్రశ్నకి సమాధానంగా లాంగ్వేజ్కి పనికి రాదు మీరు చేయటమేంటి అలాగే ఇప్పుడు ఓంకారాన్ని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి ఓ అని అలా చేస్తూ ఉంటాను చేసేప్పుడు నేనున్నాను ఇక్కడ కూర్చున్నాను కుర్చీలో కూర్చున్నాను చేతిలో మాల ఉంది ఈ ఓం అనే ధ్వని ఇది మంత్రం ఈ మంత్రాన్ని నేను జపిస్తున్నాను అంటే ఆ అనేది అంతా వీళ్ళలోనే ఉన్నా అది ద్వైతమే అయింది కదా దాంట్లో అద్వైతం ఎక్కడ ఉంది దాంట్లో అద్వైతం లేదు కదా అలా కాకుండా అంటే మీరు మనస్సు యొక్క నాలెడ్జ్ని ఎండ్ చేయాలి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఓం అనే ధ్వని టోటల్ అటెన్షన్ పెట్టాలి దాంట్లో టోటల్ అటెన్షన్ పూర్తి సమాధానము ఏకాగ్ర చిత్తము పెట్టి ఓముని ధ్యానం చేస్తే మీకు అనుభవం ఉంటుంది ఏమిటా అనుభవము ఓంకారము షైలెన్సు తప్పిందే ఉండదు అది చేసేవాణ్ణి నేను చేయబడే మంత్రము అనే భేదము ఉండదు అవే ఉండవు కేవలము ఓంకార ధ్యానమే ఉంది ధ్యేయము అనే విభాగములు లేని ధ్యానము మాత్రమే ఆ స్థితిలో తత్ అప్పుడు కంకేన పశ్యే ఎవరు దేనిని దేనితో చూస్తున్నారు అని అక్కడ పశ్చేతుంది మీరు ఉదాహరణకం చూస్తే కంకేన జిఘ్రేత్ నేను మల్లెలతోటి నేను అభ్యాసం చేశారు అంటే ఆరంభంలో కొంచెం మంచి వాటితో అభ్యాసం చేయాలి తర్వాత చెడ్డు దానితో కూడా ఈ అభ్యాసం వర్కౌట్ అవుతుంది మల్లెలతో అభ్యాసం చేసేప్పుడు ఈ మల్లెలు యొక్క టేబుల్ మీద ఉన్నాయి వాడెవడో తీసుకొచ్చి అలా మొదలెడితే అది ద్వైతమే ఉంటుంది మల్లెలతో అభ్యాసం అంటే ఎలా ఉంటుంది ఆ సుగంధాన్ని పూర్తి అటెన్షన్ తోటి ఆస్వాదించటం చేయాలి అలాగే అన్నం బ్రహ్మే తృపాశీలత అన్నం తినేప్పుడు మౌనంగా ఏకాంతంలో కూర్చుని ఒక్కడూ కూర్చుని మౌనంగా భోజన ఈ కూర ఇలా ఉంది దాంట్లో ఉప్పు తక్కువ వేసావు కొంచెం పచ్చడి కొట్టుకురా ఇలా మొదలెడితే ఈ ఇది ఏమి వర్క్అవుట్ కాదు కాబట్టి ఆ ఉన్నది ఏదో వేసేసుకుని ఇంకా ఓకే నో మోర్ డెస్టూడెంట్స్ ఓకే యూ హావ్ డన్ యువర్ జాబ్ గాడ్ బ్లెస్ యూ అని ఆశీర్వదనం చేసేసి గాయత్రి ప్రోక్షణ చేసేసుకుని ఇంకా ఇంకా అన్నం బ్రహ్మే త్రిపాసీత అదొక ఉపాసన అయిపోవాలి టోటల్ అటెన్షన్ తో భోజనం చేసినప్పుడు అక్కడ ఇది ఎక్స్పీరియన్సింగ్ ఉంటుంది తప్పిస్తే ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ డివిజన్ ఉండదు కావండి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ స్వరూపము ఇట్ ఈస్ ది బీయింగ్ ఇట్ ఈస్ ది నోయింగ్ అని ఎప్పుడైతే దేహా దేహాభిమానం వచ్చిందో అప్పుడు ఆ బియింగ్ నందు ద్రష్టాదృశ్యము అనే విభాగం క్రియేట్ అవుతోందని ఆ విభాగం సత్యం కాదు ఆ విభాగానికి మూలంలో ఉన్న దీందే సత్యము అని మీకు అనుభవం కలుగుతుంది దాన్నే ఆత్మజ్ఞానము అని అంటారు అప్పుడు దేహం ఉంటుంది జగత్తు ఉంటుంది అన్నీ ఉంటాయి అది సంగతి అప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు అవన్నీ ఎండవుతాయి అది అప్పుడు మరి కర్తృత్వాన్ని దీని పెట్టాలా దాని పెట్టాలా ఈ సమస్యలేమి ఉండవు దాన్నే సర్వాత్మభావము అని అంటారు ఎత్ర అసమాత్మైత్ తేన కంపశ్యేత్ ఇదినా వివేకిన కర్తృత్వాది వ్యవహారాభావం దర్శయతి వీడు దేహమే నేను అనుకున్నప్పుడు నేను కర్తని అది క్రీయమాణము అనే భేదం అనుభవానికి వస్తుంది కానీ వివేకం గలవాడికి ఈ కర్త క్రియమాణము ద్రష్టాదృశ్యము జ్ఞాతజ్ఞేయము ఇలాగంటి వ్యవహారం ఏదైతే కలదో ఈ వ్యవహారం అంతా విలీనమైపోయి శుద్ధ చిద్రూపంగా ఉండటము అదే అనుభవంలో వాళ్ళకి తెలుస్తూ ఆ మహాత్మునికి తెలుస్తూ ఉంటుంది మహాత్మునికి తెలుస్తుందంటే మీరు అవ్వచ్చు ఆ మహాత్ములు వేరే సెపరేట్ గా కాలనీలో ఏమి ఉండరు అటువంటి మహాత్ములు అయ్యేటువంటి పొటెన్షియల్ ఉన్నవాళ్లే ఎక్కడిగా అధికరణం పూర్తయి హరి ఓం తపత్ శ్రీకృష్ణాత్మ నమస్తూ